స్తోత్రం ప్రభా నాయస్మరణి పావం నాకు వేళ స్తోత్రాలు దేవాసం మహప్రభ మద్యానం కాల వేళ దేవాయస్మణి సన్నిధికి వచ్చిన మహాప్రభ చిన్న మందిని కూడుకుంటున్న దేవాయశ్రమ దాంట్లో ఉన్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క మార్గం మేము అందు భైభక్తులు కలిగి జీవించేలాగా సాయం చేయండి మా ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించ బిడ్డలో ఉంటకు సాయం నీకేమై మా ఘనతో ప్రభావం చెల్లెల మా ప్రభావ ప్రతి ఒక్కటి దేవ ఐస్ మా ప్రభావ మేము చేసిన పనులు ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి చెందించాడు మా ప్రభు వాక్యంలో పాటల్లో దేవా ప్రతి దాంట్లో అంశాలలో దేవా మీరే స్థానం చేస్తారని త్వరగా రాబోతున్నాయి శ్రీ కృష్ణ వేడుకొచ్చి ఆ మేం ఆ మేన్యూ నా ू कू चुना नी तु कू चुना आकाशम सीन नी तु कू चुना कन चुना దారి తప్పిన గొర్రెను నేను దారి కానకా తిరుగుచున్నాను దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను కరుణించు మాయసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను నేను నీ తట్టు కనులెత్తు చున్నాను కరుణించు మాసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తు చున్నాను సీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను నేను నీ తట్టు కనులెత్తు చున్నాను గాయపడినా నేను బాగుచేయుమా పరమ వైద్యుడా గాయపడినా గొర్రెను నేను బాగుచేయుమా పరమ వైద్యుడా కరుణించుమా ఏసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను నేను నీ తట్టు కనులెత్తు చున్నాను కరుణించుమా ఏసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను నేను నీ నీ తట్టు కనులెత్తు చున్నాను ఆకాశమందు సీనుడా నీ నేను నీ తట్టు కనులెత్తు చున్నాను బ్రదర్ ప్రెస్ నోట్ అలా ప్రెస్ బ్రదర్ థ్యాంక్ బ్రదర్ నీ ప్రేమే దరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను చీకటిరటాలలో కృంగిన వేల చీకటిెరటో కృంగిన వేల ఉదయించెనుని కృపణ ఎదలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెనుని కృపణ ఎదలో చెదరిన మనసే నూతన మాయన మనుగడయ్యే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే దరించేను బలచూచకమీనా మంద సమానికై బలచూచకమీనా మందమాకై సజీవయాగమై యుక్తమైన సేవై ఆత్మాషేకముతో నను నింపితివా సజీవయాగమై యుతమైన సేవై ఆత్మాషేకముతో నను నింపితివా సంగక్షేమేనా ప్రాణమాయనా సంక్షేమేనా ప్రణమాయనా సమయోచనా నికృపయే నను దాచికా పాడేను నికృపే దాచికా పాడేను సమయోచనా నికృపయే నను దాచికా పాడేను నికృపే దాచికాడేను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను హలో థ్యాంక్ యూ బయర్ బెజార్డ్ మన మధ్యలో మన శ్రావణ్ బ్ర మనకు దేవుని వాక్యం అందిస్తారు మొదటి కోరిన రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవ వచ్చినం చూద్దామ ప్లీజ్ హెల్ప్ మీ కొంచెం టువెల్ లోల్ ఎలాగో శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీయు అనేకముల ఉన్నను ఒక్క శరీరం ఒక శరీరం అయి ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ప్రాధాన్యత స్థుతం ప్రభా పరిశుద్ధరా గొప్పదేవ దేవా మైడ దయగల తండ్రి రాజుల రాజ ప్రభుల ప్రభు మా గొప్ప దేవుడు ప్రభా మీకు వందనాలేసేయ మీ నామెత్తుకొని ప్రభు వాక్యంలోకి వెళ్తున్న మేసే ప్రభా సొంత తలంపులు ఆలోచనలు ప్రభా కొట్టివేసి మీ యొక్క జ్ఞానం చేత మీ ఆత్మ నడిపింపు చేత వాక్యం లోతులకి మమ్మల్ని నడిపించి మీరే మహిం పొందమని ఏసయ్య నామమ్మన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెన్ హలెలుయా మొదటి కోరిందిలకు రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయం పన్నెండవ వచనంలో అపస్తులైన పౌలు భక్తుడు కదా మనకు చెప్పేది మాట ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవము అనేకములై ఉన్న ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తూ ఉన్నాడు ఇక్కడ తెలియజెప్తుంది ఇంది అంటే అవయవంలో అనేకములై ఉన్నను శరీరం మాత్రం ఒక్కటే ఆ శరీరము క్రీస్తే హలెలుయా కదండి మన శరీరానికి ఎన్ని అవయవాలు ఉన్నా కూడా కానీ శరీరం మట్టుకు ఒక్కటే కాబట్టి మన కన్ను తప్పు చేస్తే ఇంకో కన్నుని పీకేసుకుంటామా పీ పీకేసుకోలేం కదా వి సపోర్ట్ ఎవ్రీ పార్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ ప్రతి ఒక్క పార్ట్ ని మనం సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఏసు ప్రభులో లింక్అప్ అయిన మనము ప్రతి ఒక్కరిని మనం సపోర్ట్ చేసుకుంటేనే రావాలా ఎందుకు అంటే అవయవములు వేరే కానీ శరీరము ఒక్కటే కదా ఒక్క చెయ్యి తప్పు చేసిందని మనం చెయ్యిని నరికేసుకోలేం కదా ఒక చేయి తప్పు చేసింది కాబట్టి ఇంకో చేయిని నరికేసుకుంటామా నరికేసుకోలేము ఎందుకు ఆ శరీరానికే ఆ కూడా అవసరమే కాబట్టి దాన్ని మనం నరికేసుకోలేం ఎట్లాగైతే మనము విడివిడిగా అవయవాలు అయ్యి ఏసు ప్రభులో మనం ఆయన శరీరంలో మనందరం కూడా అంటు కట్టబడి కదా ఎప్పుడు కూడా ఈ ఆఫ్టర్నూన్ టైం ఆపర్చునిటీ దొరుకుతుందని నేను అనుకోలే మొన్న త్రీ ఫోర్ డేస్ వర్షంలో కూడా దేవుడు నడిపించాడు అయినావు ఆత్మ నడిపింపు చేతనే కదా ఎన్నిసార్లు దడిచినా ఎంత ఏమైనా గాని ప్రభు మాత్రము ఆయన అవయవాలను ఎట్లా వాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి వాడబడాలన్న ఆశ అవయవానికి ఉండాల వేసే ప్రభు శరీరము మనం యొక్క అవయవాలం అనియా కదండి ఆయన వాడుకుంటే ఆయన కంటే గొప్ప ఇంకెవరు వాడుకోలేరు కనీ ఆశ మట్టుకో మనకు ఉండాలా ఏ అవయం తప్పు చేసినా కానీ మనం దానికి ఆయింట్మెంట్ పెట్టి దానికి కట్టు కట్టి దాన్ని మాన్పించుకోవాలని చూస్తాం కానీ చేకి చేరికేసుకోవాలని మనం చూసుకోలేం కదా కాబట్టి ఈ ఆపర్చునిటీ ఎన్నో మనసు నుంచి నేను ఆఫ్టర్నూన్ టైంలో పార్టిసిపేట్ చేస్తూనే వస్తున్నా ఆయన కృప ఆయన కనికరం ఆయన ప్రేమతోనే మనము ఆయన సన్నిధిలో గడపగలుగుతాం అయన జాలితోనే ఆయన సన్నిధిలో గడపగలుగుతాం ఎంతో మందికి లేని ధన్యత ఎంతో మందికి భాగ్యము ప్రభు ఈ సమయంలో మనకి కూర్చొని ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇచ్చిండో అంటే మనం ఆయన అవయములై ఉన్నాం కాబట్టి మనందరం ఇక్కడ ఏకమైనం అలేలుయా కాబట్టి ఆఫీసులలో ఎన్నో మీటింగ్స్ ఉన్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ వినడానికి ప్రయాసపడితేనే ఉంటాం ఆఫ్టర్నూన్ వాక్యమైనా కానీ చెప్పడానికైనా కానీ కానీ ఇవాళ సడన్ కాల్ వచ్చింది నాకు వాక్యం చెప్పండి అని అన్న రవి అన్న కాల్ చేసినాను నాకు లీవ్ ఉన్న సంగతి ఆయనకు తెలియని కూడా తెలియదు అయ్యో లీవ్ ఉంది బ్రదర్ మీకు అని అడుగుతున్నాను అవునా నాకు ఇవాళ లీవ్ ఉంది గులాబ్ తుఫాన్ వల్ల నేను చెప్తా అన్న వాక్యం అంటే సరే అని ఖచ్చితంగా చెప్తా ఎప్పుడు రాలేని ఆపర్చునిటీ ఇవాళ దేవుడే అవకాశం ఇచ్చింది అనుకున్నా కదా ఎప్పుడన్నా ఆఫీస్ హాలిడే ఉన్నప్పుడు నువ్వే చెప్పు అని అన్నాడు రవి బ్రదర్ కానీ ఇవాళ హాలిడే ఉన్న సంగతి మాకు నిన్న సాయంత్రము అంతకు ముందుకు కొంచెం లేట్ గానే వచ్చింది అంత ఫోకస్ చేయలే వాళ్ళ ఆల్రీస్ సంగతి యాక్చువల్లీ వాళ్ళు ఎగ్జామ్ ఉండే కానీ ఇచ్చిన దేవుడు ఆపర్చునిటీ ఆయన అవయవాలను ఎట్లా వాడుకోవాలా అనేది ఆయనకి తెలుసు కానీ వాడబడుతున్న అవయవాలని తెగినరికేసుకోవడానికి మనం ఎవరి గాం కదా ఏక శరీరం అయి ఉన్నాం మనం ఏసుప్రభు లోపటు ఏసుప్రభు లోపట కాబట్టి మన లోపటు కూడా అవే ఫలాలు అవే వరాలు ఉండాల ఎప్పుడు కూడా ఆయన నామ మహిమార్థమయే మనం వాక్యాలు చెప్తా ఉంటాం ఆయన నామాన్ని గణపరచడానికి ఆయన నామాన్ని మహిమ పరచడానికే కలెలుయా కదా వాక్యాలు ఆయన నామానికి మహిమకరంగా లేకపోతే మటుకు ఆయనలో ఏకే శరీరం అయి లేదా అనేది మనకి ఇంపార్టెంట్ త్రీ డేస్ నుంచి అక్కడ ఊర్లలోకి వెళ్ళిన ఫుల్ తడిసేసిన మొన్న ఫ్రైడే ఆల్ ఉండే మార్నింగ్ నైట్ టెన్ ఓ క్లాక్కి బుధెర సంగారెడ్డి దగ్గర దగ్గర ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటది నైట్ వెళ్ళిపోయిన మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉంది టూ టు ఫోర్ అలెలుయ్యా ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నా నో వన్ ఈజ్ గ్రేటర్ దెన్ జీసస్ క్రైస్ట్ ఏసు ప్రభు కంటే ఎవ్వరు కూడా గ్రేటెస్ట్ కాలేరు కారు కూడా గ్రేట్ అవ్వలేరు కూడా ఆయన కృప చూపిస్తే ఆయన పక్షాన మనమే ఉన్నాం కదండి ఆయన కృపలోనే ఉన్నాం కాబట్టి ఆయన అవయవంగా ఎట్లా వాడుతున్నామో ఆయన నామ మహిమ కొరకై నేను జ్ఞాపకం చేస్తున్నా అంతే గ్రేట్నెస్ కోసం కానే కాదు కదా అయితే టెన్ ఓ క్లాక్ కి మార్నింగ్ నైట్ టెన్ కి మేము అక్కడికి వెళ్ళినాము కి ఆల్రెడీ స్టార్ట్ అయింది లెవెన్ నుంచి ఫోర్ ఓ క్లాక్ గంభీరంగా పాటలు పాడినారు వాక్యాలు ప్రకటించినారు కదా ఆ చర్చిలో మొత్తం మెంబర్స్ అందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చినారు కర్ణాటక నుంచి వచ్చినారు వైజాగ్ నుంచి వచ్చినారు ఈ సాక్ష్యం అప్పుడే ఇంతకు ముందుకే నేను చెప్పాల్సింది కానీ ఏశ్ ప్రభు ఆయన వాడకం అంతే అవయవాలను వాడుకునే బాధ్యత అవయవాలు కదా ఆయన ప్రకారంగా నడవాల్సినది కృప ఆయన చేతినే ఉంది కాబట్టి ఆ దినం ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ మార్నింగ్ నాన్ స్టాప్ గా పాటలు నాన్ స్టాప్ గా వాక్యాలు నాన్ స్టాప్ గా దేవుని సన్నిధిలో గడిపిన ఆయన కృప ఆయన కనికరం చేతనే ఆ పాస్తరు మేము పోతున్నాము శ్రావణ్ బ్రదర్ టీం వస్తుంది అంటే ఆయన దగ్గర దగ్గర ఎనిమిది పాస్టర్లను క్యాన్సిల్ చేసిండట ఎందుకంటే వీళ్ళకి అవకాశం రాకపోతే మళ్ళా బాగుండదు హైదరాబాద్ నుంచి వస్తున్నారు అని చెప్పి అల్లెలు కదా ఆయన కృప ఆయన కనికరం చేతనే ఏదైనా ప్రేరేపింపబడి ముందుకు నడిపింపబడ్డమే కాబట్టి సీదాసాదే మనిషిని మా అంటే జాబ్ చేస్తుంటా లేకపోతే ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ నడుస్తుంది ఇప్పుడు అయినా కూడా అంత అవకాశం ఇచ్చిండు అంటే అది దేవుని కృప ఆయన నామం మైమార్థమయ్యే ఎక్కడ కూడా ఈ విధంగా ఈ విధంగా చెప్పుకుంటాం మేము పోనే పో ఆయన ప్రయాసం కొద్దే మేము ముందుకు నడిపింపబడతాం ఆయన నామాన్ని మైమపరచడానికే అయినా కూడా అంత అవకాశం ఇచ్చిండు అంటే అది ప్రభు కృపని మోర్ దెన్ ఫోర్ వరకు అందరూ చెప్పేసినారు వాక్యాలు పాఠాలు అన్నీ అయిపోయినాయి ఫోర్ కి నన్ను లేపినారు లాస్ట్ మెసేజ్ నా లాస్ట్ మెసేజ్ నాది లెవెన్ ఓ క్లాక్ నుంచి శురు భజన అక్కడ ఏసు ప్రభుని ఆరాధించడము మార్నింగ్ ఫోర్ ఫోర్ వరకు నడుస్తుంది అంటే నా వాక్యం ఎవరింటర్ చెప్పండి కదా ఆల్మోస్ట్ అందరూ ఫెయింట్ అయిపోతారు కదా ఆడ ఫెయింట్ అయిపోయినారు అందరూ సగం మంది ఫెయింట్ అయిపోయినారు అందరు అప్పటికే బిస్తారు వేసేసినారు ఇంటితోడు ఇంటి పంట వంటుండడు పాట వాడేటోడు పాట వాడుతుండడు అన్ని అవయవం వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది మళ్ళీ నా అవయవం ఎట్లా పనిచేయాలా కదా నేను పోయి నుంచున్నా ఆ ఫాస్తర్ ఫాస్తర్ చూస్తున్నా చాలా మంచి టైంకి ఇచ్చిన ఫాస్తర్ గారు మీరు నాకు వాక్యము మొత్తం అందరు అయిపోయినాక నాకు కదా చాలా సంతోషం మీకు అని నేనేం చేసినా తప్పదిగా అందరి ముందు విలిచిడు పోకపోతే పరేషాన్ ఎట్లా అని చెప్పేసి పోయి నిలబడ్డ ధైర్యంగా ఎప్పుడు వాక్యం ఓపెన్ చేసినా ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించాలని అనుకున్నా వాక్యం చదివినప్పుడే ఈశ్వభ నీ సన్నిధి దిగాల నీ యొక్క ఆత్మ మాలో పరిపూర్ణంగా చెప్పేవానికి వినేవానికి ఉండాలా ప్రభా లేకపోతే ఆ టైం వృధా అయిపోతుంది అన్న ప్రయాసం పోడియం దగ్గర నిలబడ్డా ప్రార్థన చేసిన ఈశ్వబ మీరే మాట్లాడండి వాక్యం చేత వాక్యం తీసిన వాక్యాన్ని స్టార్ట్ చేసేసిన నిజం చెప్పాలా పండుకున్న వాళ్ళు వేసి చూస్తున్నారు ఆయన ఆత్మ నడిపింపు అట్లుంటే ఆయన నామ మహిమ పరచబడ నిమిత్తమే నేను బయలుదేరి వెళ్ళిన అలే లుయా ఎంతో ప్రయాసం యోనస్తులతో తిరగడం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం కానీ ప్రభు ఆత్మ నడిపింపు చేతనే ప్రార్థన చేసుకొని బయలుదేరినా అందరం వెళ్ళినము వాక్యాన్ని స్టార్ట్ అయిన ఒక పది నిమిషాలే ఆ పాశ ఇరవై నిమిషాల కంటే ఒక నా వాక్యం ఫార్టీ మినిట్స్ పైనే పోయింది ఆ రాత్రి ఆపొద్దు అలా పండుకున్న వాళ్ళు లేచి కూర్చున్నాడు ఆయన నామ మహిమ పచ్చబడి నిమిత్తమే చెప్తున్నా కాబట్టి వాడబడాల్సిన బాధ్యత మనది వాడుకునేట మన ప్రభువు మన శరీరంలో ఏ ఒక్క కూడా మనం తీసుకొని పోవద్దు నరికి వేసుకునే బాధ్యత నరికి వేసుకునే రైట్ మనకి లేదు ఎందుకంటే అది వేస్తే శరీరం కదా తప్పు చేస్తే దాని ఆయింట్మెంట్ పెట్టి మనం దగ్గరికి తీసుకొని రావాలా తర్వాత మార్నింగ్ నేను బయలుదేరిపోవాలా నాకు టూ టు ఫోర్ ఎగ్జామ్ ఉంది థర్డ్ సెమ్ టూ నుంచి ఫోర్ వరకు నాకు లీవ్ ఉండే ఆ ఆఫీస్ లీవ్ నేను ఎగ్జామ్ రాయనికి పోవాలా నేను ఇంటికి వచ్చింది ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి ఫైవ్ ఫైవ్ థర్టీకి వర్షంలో వచ్చినాము సిక్స్ కూడా దాటిపోయింది నాకు తెలిసి ఫుల్లీ తడిచిపోయి వచ్చిన ధనాధన బిస్తారేసిన పండుకున్నా నేను ప్రార్థన చేసుకున్న మనసులో ఈశ్వ్రభావ్ టూ టు ఫోర్ ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ ఏందో కూడా నాకు తెలియదు ఇవన్నీ నేను బయట చెప్పను ఎందుకంటే యూత్ అంతా దీనికే అట్రాక్ట్ అయిపోతారు అయ్యా అవును కదా ఇదేదో గమ్మతుంది షార్ట్ కట్ లో అయిపోతుంది మనం కూడా కథం చేసుకుందాము ఎంబీఏ ఇట్లనే అనుకుంటున్నారు కాబట్టి అట్లా మ్యానిపులేట్ మనం చేయలేము ఈశ్వ్రభావ్ ఆత్మ నడిపింపు అది కానే కాదు అయితే నేను వచ్చిన ధనాధనం బ్లాంకెట్ వేసిన ప్రభా నువ్వే సహాయకుడు పొద్దువాళ్ళు ఎగ్జామ్ ఉంది రెండు గంటల నుంచి వరకు అదేం ఎగ్జామ్ కూడా నాకు తెలియదు ప్రభు మీరే సహాయకుడు చెప్పి పండుకున్నాను అంతే ఆ టైంకి పండుకున్నా మోర్ దెన్ కరెక్ట్ నాకు ట్వెల్వ్ థర్టీకి లేపండు ప్రభు ప్రభే లేపిండు టూ ఓ నా ఎగ్జాము టూ టు ఫోర్ ట్వెల్వ్ థర్టీకి నేను లేచిన ట్వెల్వ్ థర్టీకి లేచి ధన టైం చూసిన నేను ట్వెల్వ్ థర్టీ అవుతుంది పడుకుంది ఎన్ అవర్స్ కూడా నేను జ్ఞాపకం లేదు సెవెన్ అంటే మోర్ దెన్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అంతే ఫోర్ అవర్స్ అయితే ధనా ధన రెడీ అయిపోయి నేను ఆ వెళ్ళిపోయినా క్వార్టర్ టు టూ కి సెంటర్ దగ్గరున్నా టూ ఓ క్లాక్ వెళ్ళి పేపర్ చూస్తున్నా నాకు ఇంకా అప్పటికి రాత్రి ప్రకటించిన వాక్యాలు ఎగ్జామినేషన్ సెంటర్ లో కూర్చున్నా కూడా యేసు ప్రాభు ఈ బ్రదర్ తో ఇట్లా వాక్యం చేత హృదయం ఉప్పొంగుతుంది ఆ సెంటర్ లో కూర్చొని కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ నాకు హృదయము ఆ రాత్రి అంతా యేసు ప్రాభు ఎంత మహిమపరిచినము దేవుని ఆత్మ నడిపింపు చేతనే నడిపింపబడ్డం ఫుల్ వాన గంభీరంగా గుర్తుంది వాన చల్ల తడిచిపోయినాం ఎక్కడికక్కడ అయినా కానీ ప్రభు నడిపించిండు ఆఫీస్ కి మన ఎగ్జామ్ కి పేపర్ చూసిన ఎగ్జామ్ థియరీ ఉంది దానికి సంబంధించినవి నేను రాసేసిన మొత్తం అన్ని అటెంప్ట్ చేసినాం ఇవంతా కొంచెం మ్యాజిక్ గమ్మత్ ఉంటాయి కాబట్టి యూత్కి ఎక్కువ చెప్పలేం ఆల్రెడీ మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ అయి ఉన్నారు కాబట్టి Can you tell me so yourself? Mind Shoulders性, Yeah to each side of you are able to make money for壊age. That's enough, In want to make If you Versus seriously and not do to culture things new they tell we are also 10 things to do and build each other and 그럼 to it all you know is Even if the students are outta first having a steadyăngill, big Aww, Hallelujah! If you are making what you are doing today, by believing in faith మనం ఎట్లా ఆయన ఆత్మ చేత నడిపింపబడగలుగుతాం నడిపింపబడలేము కాబట్టి ఆయన ఆత్మ ఎంతో ఇంపార్టెంట్ మనకి ఆయనలో ఏక శరీరం ఉన్న మనము మన ప్రాయసాన్ని ప్రభువు చూస్తాడు ఖచ్చితంగా దేని గురించి ప్రయాస అనేది సంపూర్ణంగా ఏసు సమర్పించుకోకపోతే మటుకు అవయాలపైన మనం కోప ఉంటాం ద్వేషిస్తూనే ఉంటాం కాబట్టి మనం చేయాల్సిన పని ఏంది అంటే శరీరంలో ఒక అవయము ఆ అవయానికి మనం న్యాయం చేస్తున్నామా లేదా ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరం యొక్క అవయవము లన్నీ ఏకములై ఉన్నను శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తూ ఉన్నాడు ఏసుప్రభు కూడా అట్లనే ఉన్నాడు మళ్ళీ ఏసుప్రభు అట్లనే ఉన్నప్పుడు అవయవాలు ఎందుకు చేంజ్ అవుతున్నాయి ఎందుకు ఒక అవయవానికి ఒక అవయవానికి అండర్స్టాండింగ్ ఉండలేదు అనేది మనకు గెలవాల కాబట్టి ఆయన నడిపించేటోడు నడిపించేదోడు ఏ అవయవమైన మన గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ ఎప్పుడైనా కానీ రూమర్స్ వచ్చినా ఏమి వచ్చినా కూడా నా వచ్చిన వాటిని నేను అనుకునేది ఒక్కటే ఏంది అంటే ఏసుబ్రబా నేను తీసుకున్న తీర్మానం మీ పట్ల నా సహోదరులకు తెలియక మాట్లాడినారు ప్రభా మీరు క్షమించే శేషయండి ప్రభా నా ప్రార్థన అదే ఎవ్వరు ఏమి మాట్లాడినా కూడా నా లైఫ్ స్టైల్ ఏందో వాళ్ళకి తెలియదు నా తీర్మానం ఏసుప్రభులో నేను ఎలా వచ్చిననో వాళ్ళకి తెలియదు ఏసుప్రభులో ఎలా అంటూ కట్టబడి ఉన్ననో వాళ్ళకి తెలియదు ఏసుప్రభు యొక్క శరీరంలో నేను అవయవంలాగా తీర్మానం చేసుకున్నా కాబట్టి ఎలా పనిచేయాలో వాళ్ళకి తెలియదు ప్రభా మీరు వారిని క్షమించేసేయండి ప్రభా అనే ప్రార్థన నేను చేస్తా ఆ ప్రార్థన మోకరించి ఎప్పుడు కోపం ద్వేషం అనేది లేదు హెచ్చరిక గద్దింపు అనేది యేసు ప్రభు ఇచ్చిన ఆయన నామం మహిమ పరచబడి నిమిత్తమే లేకపోతే ఆయనలో సంపూర్ణంగా అంటు లేకపోతే ఆయన శరీరంలో అవయవం లాగానే ఉండు తెగిపోకు అని చెప్పనికేనే ఆయన గద్దింపు ఆయన హెచ్చరిక ఇచ్చిండు ఆయన అవయవాలకి సంపూర్ణంగా నేను అది విశ్వసిస్తున్నా నమ్ముతున్నా కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా కూడా ఈ అవయవానికి తెలియదు బ్రబా నేను తీసుకున్న తీర్మానము ఆ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ లేస్తాడు ఈ బ్రదరు ట్వెల్వ్ థర్టీకి లేస్తాడు ఆ లెవెన్ ఓ లేస్తాడు అంతగానం ఎందుకు నిద్రపోతారు అంటే ఆ బ్రదర్ ఎప్పుడు వాడుకోండు దేని గురించి వాడుకోండు ఫైవ్ ఓ క్లాక్ ఎందుకు వాడుకోండు టైం పాస్ చేసి వచ్చి వాడకుండా లేకపోతే యేసుక్రీస్తనామ మహిమార్దమే వాడకుండా అది వాళ్ళకి తెలియక మాట్లాడారు ప్రభ క్షమించేసే ప్రభ వారిని మీరు నేను ప్రార్థన చేస్తా ఆ ప్రార్థన ఇంకే ఏదైనా మాట్లాడని ఇంకే ఏదైనా చెప్పని దే నో ద సిచ్యువేషన్ దే డోంట్ నో ద సిచ్యువేషన్ వాళ్ళకి సిచ్యువేషన్ తెలియదు కాబట్టి ప్రభ దే ఆర్ టాకింగ్ లైక్ దట్ వాళ్ళట్లా మాట్లాడుతున్నారు ప్రభా ఆ అవయవాన్ని మీరు క్షమించేసేయండి ప్రభ మీ శరీరం ఒక్కటే మీ శరీరంలో అవయవా పనిచేస్తున్న మేము తెగిపోకుండా ఉండడానికి వీలేదు దాని తర్వాత ఏసు ప్రభు మళ్ళీ భజనకి నడిపించిండు ఆ రోజు రాత్రంతా పాటలే పాటలు వాక్యాల చేత కూడా మాట్లాడింది దేవుడు నెక్స్ట్ డేనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను మోర్ దెన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ దుప్పి నీటి వాగు ఎట్లా ఆశపడుతున్నదో ఏసు ప్రభు కొరకు కూడా మన ప్రాణం అట్లనే ఆశపడి ఉండాలి వాక్యం మనం చదువుతాం పాట అది ఆ వాసన దుప్పి నీటి వాగు ఎట్లయితే ఉంటుందో యేసుప్రభు కోసం మనం కూడా ఎట్లా ఉండాలా ఎక్కడ వస్తుంది ఏసుప్రభ అవకాశం ఎక్కడ ఇస్తారు యేసుప్రభ వాళ్ళ నా నేను సిద్ధంగా ఉన్న ప్రభా ఇవాళ మీ కొరకు దుప్పి ఎట్లయితే ఆశపడి ఉన్నదో నేను అట్లా ఆశపడి ఉంటా ఆశ అనేది మనం పడి ఉండాలా ఇచ్చేది ఏసుప్రభు నీళ్లు నీకు ఆశనే లేకపోతే ఆయన నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాడు ఇయ్యలేడు కదా యూ ఆర్ ద డిసిజన్ మేకర్ నువ్వే డిసిజన్ మేకింగ్ అనేది తీసుకోవాలా నువ్వే తీర్మానం అనేది తీసుకోవాలా ఏశ్వ నేను సేవ చేయాలనుకున్నా అనే తీర్మానం లేకపోతే పరిపూర్ణంగా నీలో సంపూర్ణంగా ప్రభావం వాడబడాలనే తీర్మానం ఆశ మనలో లేకపోతే ఏస్రో ఎక్కడి నుంచి ఇస్తాడు నీళ్ళు నేను ఆశ కలిగి ఉంటా ఎక్కడనో ఒక దగ్గర ఈశ్వ నడిపిస్తాడు నా గొప్పతనం గురించి కాదు పైసలు సంపాదించుకోవాలి అసలే కాదు కదండి మన పేరు ఏదో సంపాదించుకోవాలని అసలే కాదు పరిశుద్ధ ప్రేమగల దేవ ఏ సయానికి వందనాలు స్తోత్ర స్తోత్రం ప్రభు సర్వోన్నత దేవ ఏ ప్రభానికి వందనాలు తండ్రి మా ప్రియపర్లకు తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభు ఇది తండ్రి గడిచిన కాలం అంతా ప్రభాని యొక్క కృపచప్పులు కాచి కాపాడి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ సన్నిధులు గడిపే బాధ్యత మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్కృతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగంలో మీకే చెల్లించుకుంటున్నాం ప్రాభ అవును తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రాభ ప్రతి అవయవం తండ్రి మీ శరీరం మేమంతా మీ యొక్క శరీరంలోని అవయవంలో చెప్పినారు ప్రాభా మీరే మాకు శిరస్సు అని చెప్పినారు ప్రాభా కాబట్టి తండ్రి మేమంతా మీ అవయవంలాగా వాడబడాలి తండ్రి అటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించని తండ్రి ప్రాభ తండ్రి నన్ను మళ్ళీ అన్ని తీసివేసుకుని తండ్రి సంపూర్ణంగా అవయవం లాగా మేము వాడబడాలా ప్రభావ అనేకుల చెంతకు వెళ్ళాలా సువార్థ ప్రకటించాలా ప్రాభ తండ్రి నాయన మీ నామాన్ని మహింపరచాలా ప్రతి చోడ తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రాభ అదే రీతిగా తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేర్లో పాల్గొని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు ప్రతి ఒక్కరి పరిచర్లో మీరు తోడుండండి ప్రభావ ప్రతి ఒక్కరి సేవలో మీరు తోడు ప్రభావ ఫలింపుత ఇచ్చేయండి ప్రభావ అతని ఒక కుటుంబాల్లో కానీ ఎటువంటి అనారోగ్యాల్లో ప్రభావ ఎటువంటి ఇబ్బందులున్నా తీసివేసినాని మీ యొక్క పర్లకు శాంతి సమాధానం అనుగ్రహించండి వారు వెళ్ళే ప్రతి చోట మీరు తోడం సమస్తమైన కీడుల నుంచి తెగుల నుంచి కాపాడండి ప్రాభ అతని ప్రతి ఒక్కరిని మీ నామ హిమార్థమై వాడుకోండి తండ్రి ఎవరైతే ప్రభావ నిరాశ్రయ్యలే తండ్రి మీ తట్టునైనా చేతులు ఎత్తి ఒక్కీస్తుండారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అనారోగ్యాల గుండా ఇబ్బందుల గుండా ఇబ్బందులు కూడా వీళ్ళ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నేను అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరికి నేను మీ సహాయం దయచేయండి నా అనుదినాహారం దయచేయండి ప్రభావ అతని నా తండ్రి ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో వారందరికీ మీరే ఆశ్రయం ప్రభ కాబట్టి తండ్రి వారందరికీ కావాల్సిన వస్తువులు మీరు తీర్చి ప్రభా నన్న ప్రతి ఒక్కరిని మీరే సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అదే రీతి నా తండ్రి శ్రవణ్ బ్రతను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా ఆయనను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రిని మీరే అతని కుటుంబాన్ని మీరు తోడండి శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ఆయన సేవలో మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ తనను ఇంకా గొప్పగా మీ నామ మహిమార్థమైన వాడబడల ప్రభావ ఎటువంటి ఆటంకాలున్నా కొట్టివేయండి ప్రభా నా తండ్రి మీ సేవలో మరింతగా ప్రభ విజృంభించి చేసే కృపను నిర్గ్రహించండి ఆయన వెళ్ళే ప్రతి చోట శాంతి సమాధానం గ్రహించండి డ్యూటీలో మీరే తోడైనం ప్రభా తండ్రి నేను ఎటువంటి కీడు తెలు ప్రభ కొట్టివేసి మీరే మీ నమోమహిమై వాడుకుని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మాకు గొప్ప దాన్ని మీకు వేలాది వాందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరైన పరిషత్ నమ్మం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి క్రీస్తు ప్రభు కృప శాంతి సమాధానం ఆయన యొక్క పశుధ ఆత్మశక్తి నడిపింపు ఆయన కృప మీ యొక్క ఆత్మలన్నిటికీ తోడై ఉండను గాక ఆమెన్